జ్యేష్టరాజ్ బ్రహ్మణ శువన్నోతు సాదన శ్రీమహాగాధిపత సివసమారం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా కర్మాని నస్యాస్ఖం వశీ నవద్వారే పురే దేహే నైవ కారయన్ స్ భాష్యం దృష్ నమో ఇం విశేషణి దేహీ సన్యాస సన్యాసీ అసన్యాసీ వా దేహ ఏవాస్ కాబట్టి దేహే అని విశేషణం ఎందుకు వేశారు దేహమునందు ఉండును సుఖము ఆస్తే సుఖముగా ఉండును ఉంటే సరిపడండి కదా దేహే అన్నవి ఎందుకు అని దేహానికి విశేషణం ఎందుకు వేశారని కాదు దట్ ఈజ్ ఓకే నవద్వార నవద్వారే పురే అనేది దేహానికి విశేషణం దట్ పార్టీస్ ఫోట్ ఆల్టరనేట్ దేహాన్ని పురంగా వర్ణించడం అన్నది చాలా యుక్తియుక్తంగా బెటర్ ఫార్ చాలా బాగుంది అది అసలు దేహమునందు సుఖముగా ఉండును అన్నవి ఎందుకు సుఖముగా ఉండుంటే సరిపడుతుంది కదా ఎందుకంటే విశేషణం వేసేప్పుడు అది సార్థకమైన విశేషణం ఉండాలి ఇతర వ్యావర్తకత్వం దానికి ఉండాలి దేని నుంచో ఒక దాని నుంచి దాన్ని సెపరేట్ చేసి మీరు వివేకపూర్వకంగా చూపించదలుచుకున్నప్పుడే విశేషణం వేయాలి అంతేగాని నిరర్ధకమైన విశేషణం వేయకూడదు శాస్త్రంలో అలా వేరు కాబట్టి దేహే ఆస్థే అని పని కట్టుకుని దేహమునందు ఉండును అని చెప్తున్నారు సర్వకర్మ సన్యాసం చేసిన జ్ఞాని అయినా దేహంలోనే ఉంటాడు నేను కర్తనం భోక్తను అనుకునే భ్రమలో ఉండే అజ్ఞాని కూడా ఎక్కడ ఉంటాడండి దేహంలోనే ఉంటాడు సన్యాసి అసన్యాసి వా దేహే ఆస్ త్ర తే తస్మిన్ సతి అది అట్లా ఉండగా అనర్థకం విశేషణమితి ఉచ్యతే కాబట్టి అటువంటి సందర్భంలో విశేషణం వ్యర్థమవును అన్నట్లయితే ఉచ్యతే చెప్పబడుతున్నది దేహీ దేహేంద్రియ సంఘాతమాత్మర్శీ సర్వ దేహే భూమౌ ఆసనేవా ఆసతి మన్యతే చూడండి అందరూ దేహులే దేహీ దేహధారి జ్ఞాని అయినా దేహధారి దేహియే అజ్ఞాని కూడా దేహి కానీ అజ్ఞాని ఎలా ఉంటాడు అజ్ఞానం యొక్క లక్షణం ఏమిటి దేహం ఉండడం సమానమైనా ఆ దేహమే నేను అని అనుకుంటాడు నేను అనే అనే అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం యొక్క సారమేమి అది వేదాంతం యొక్క మూల మౌలికమైన మౌలికమైన విచారం అదే నేను అనే అనుభవం ఉంది అందరికీ ఉంటుంది ఆ అనుభవం యొక్క సార వ్యక్తిది అంటే అందరికీ ఉంటుందంటే తెలుగులో ఉండకపోవచ్చు తెలుగు భాష వాడికి నేను అని ఉంటుంది హిందీ వాడికి అయితే ఏముంటుంది మై అని ఉంటుంది మై హోమ్ అని ఇంగ్లీష్ వాళ్ళు అయితే అయామ్ అని ఈ ఈ నేను యొక్క సార వ్యక్తిది కానీ అంటే అజ్ఞానం ఎలా ఉంటాడు దేహేంద్రియ సంఘాత మాత్ర ఆత్మదర్శి చూడండి అందరికీ దేహమునందు నేను అనే అభిమానం ఉంటుంది ఇంద్రియములనందు నేను అనే అభిమానం ఉంటుంది మనస్సునందు నేను అనే అభిమానం ఉంటుంది అజ్ఞానికి అక్కడతో అదిపోతుంది ఇంకా అంతకంటే వేరే నేను నేను ఒకటి ఉందని వీటిలో ప్రకటమవుతో వీటికంటే విలక్షణంగా నేను అనే చైతన్యం ఉన్నది అని వాడు అడగడు అజ్ఞానం ఎలా ఉంటుందంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇంతే ఇదే ఆత్మంతా అని అని వాడు అలా భావన చేస్తూ ఉంటాడు వాడు అలాంటి అజ్ఞానులు ఎంతమంది ఉంటే అంతమంది సర్వర్వహ మోస్ట్లీ పీపుల్ ఆఫ్ నైట్ పుట్టినప్పుడు అందరూ అలాగే ఉంటారు అంటే మానవుడిగా పుట్టినప్పుడు మనం పెరిగి పెరిగి పెద్దవాళ్ళం అవుతాం చిన్నపిల్లాన్ని అజ్ఞాని జ్ఞాని అనే విశేషణాలు పెరిగి పెద్దవాళ్ళం సందర్భంలో మనం దేహేంద్రియ సంఘాతము మంది ఆత్మభావంతో జీవిస్తూ ఉంటాం అందరూ అలాగే ఉంటారు స అందరూ అంటే కేవలం లౌకికులు మాత్రమే కాదు వైదికులు కూడా అలాగే ఉంటారు నేను కర్తను భోక్తను అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ వీడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగారనుకోండి అజ్ఞానిని ఎక్కడున్నావు అని అడిగారనుకోండి ఏమని చెప్తాడు గే హే ఇంటి ఉన్నాను అంటాడు ఇంట్లో ఉన్నాను లేకపోతే భూ నేలపై ఉన్నాను అంటాడు కుర్చీలో కాదు నేల మీద కూర్చున్నాను నేల మీద ఉన్నాను అంటాడు లేకపోతే ఆసనేవా ఆసనంలో ఆసనము నందు ఉన్నాను అని అంటాడు అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అని చెప్పిన వాడు వాడ వాడి అభిప్రాయంలో నేనంటే అర్థం ఏమిటి దేహం అనమాట ఎక్కడ ఉన్నావయ్యా అంటే కుర్చీలో ఉన్నాను అంటే అని చెప్పిన వాడికి అభిప్రాయం వాడి అభిప్రాయంలో నేను అంటే అర్థం ఏమిటి దేహము అని అర్థం మహాత్మును అడిగారనుకోండి మహాత్ జ్ఞానిని అడిగారనుకోండి ఆయన ప్రేమగా సమాధానం చెప్పారు అనుకోండి జనరల్గా చెప్పాలని చెప్తే ఎలా చెప్తారు వారి వారి యొక్క విషయం ఎలా ఉంటుంది అని మహాత్ములు అడిగారు అనుకోండి ఎక్కడున్నారా అయ్యా మీరు ఎక్కడున్నారని అడిగితే ఎక్కడుండడం దేహమునందు ఉన్నాను అని అర్థమైందండి ఎందుకని దేహమునందు ఉన్నాను అని ఎలా నేను దేహము కాను దేహ విలక్షణమైన చైతన్యతత్వము నేను అనే వివేకం స్పష్టంగా వారికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వారు ఒకవేళ ఆ ప్రశ్న వారిని అడిగి వారు సమాధానం చెప్తే ఏమని చెప్తారు దేహమునందు అంతేగాని మరి దేహం ఎక్కడుందండి అని అడిగితే దేహం ఎక్కడుంది కుర్చీలో ఉంది కారులో ఉంది ఇంట్లో ఉంది అని చెప్పారు అంతకొన్ని మహాత్ములు అయ్యా తమరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే నేను ఎక్కడి నుంచి రావటం ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ దేహం మొదకు విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చింది అని చెప్తారు సపోజ్ సంథింగ్ లైక్ తర్వాత అడిగితే అలా చెప్తారు అడగకపోయినా కూడా చెప్తారు ఒకప్పుడు అమ్మాయ నారాయణ ఈ దేహాన్ని మతానికి ఇక్కడికి తీసుకొచ్చి పారేసినాయి దేహాన్ని అలా అంటారు నేను వచ్చాను నన్ను దేహాన్ని తీసుకొచ్చి పారేస్తుంది ఒకప్పుడే వణకపోవచ్చు ఎందుకంటే విని వాడికి అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా గిరివాడికి అర్థం చేసుకునే స్థాయి లేకపోతే ఇలాంటి మాటలు అన్నీ చెప్పడం అనవసరం శ్రీ రామకృష్ణ గారు ఒక కథ చెప్పారు ఒక సేఫ్జీ దగ్గర ఒక డైమండ్ ఒకటి ఉంది మ్యాచ్ ఖరీదైన డైమండ్ అది అసలు మామూలు లోక స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామని అది నౌకరికిచ్చి అరే ఈ డైమండ్ ఆ వంకాయల వ్యాపారం ఒక ఆయన వంకాయలు పండించముతూ ఉంటుంది వంకాయల ఆయన ఆయన ఎగి తీసుకెళ్ళి కొంటాడేమో కొనుక్కో కొంటే ఎంత ఇస్తాడో కొనుక్కో అని పంపిస్తాను పంపిస్తే ఈ అమ్మొద్దు కానీ ఉంటే కనుక్కుని అసలు ఏమన్నాడో జనాలు చెప్పాను మీకు వెళ్ళి డైమండ్ ఇచ్చి ఏమయ్య ఈ డైమండ్ కొనుక్కుంటావా అంటే అది చూసి ఇటు చూసి ఇటు చూసి సరే కొంటానండి కానీ మరి మీరు రీజనబుల్ ప్రైస్ ఇస్తే కొంటారు అంటే చెప్పండి ఎంత ప్రైస్ ఇస్తారంటే ఓకే ఓ పది వీశల వంకాయ ఇస్తానుకోండి వీశ అని పూర్వం వీశ ఓ పది వీసులు ఇంకా ఇస్తాను కావలసే పట్టుకో అంటే నవద్రహం అంటారంటే పది వీసులకు ఇవ్వనండి పదిహేను వీసులు అయితే ఇస్తాను అంటే అక్కర్లు పెట్టుకెళ్ళిపోతనం చేసేస్తాను చేట్జీ వచ్చి ఇలా జరిగిందో సంభాషణ ఓహో అలా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఈ వెచ్చాలమైనటువంటి షాపులో అడిగామంటాడు వారు చూసి ఇటు తిప్పి అటు తిప్పి ఓకే రెండు బస్సాలు బియ్యం ఇస్తాను కావలసే అంటే ఈ నౌకర్ అంటాడు రెండు బస్సాలకి ఇవ్వను మూడు బస్సాలకైతే ఇచ్చేస్తాను అంటాడు ఇవ్వండి మూడు బస్సాలు ఇవ్వట్లెం రిటర్న్ చేసేస్తాను సరే ఈ సేట్జీ రత్నాల వ్యాపారి దగ్గరికి పంపిస్తాడు ఈ డైమండ్ పంపిస్తే వాళ్ళు అంటాడు ఇటుకే పడిర చూడగా రూపాయలు ఇవ్వమంటే ఇస్తాను అంతకంటే నేను ఒక్క పైస అని అంటాడు అంటే ఈ నౌకర్ అంటాడు అయితే ఇవ్వనండి రెండు లక్షల రూపాయలు మీరు ఇస్తానంటే ఇచ్చేస్తాను అంటాడు అంటే అవద్దు అది కాదు బట్టి కనుక జ్ఞాని ఈ దేహము కుర్చీలో ఉంది నేను దేహంలో ఉన్నాను అని చెప్పాడు అనుకోండి విని వాడు ఏమనుకుంటాడు వాడికి ఆ స్థాయి వాడికి ఆ అర్హత ఉండాలి కాబట్టి వాడికి ఏమీ అర్హత లేదనుకోండి ఏది పిచ్చి వీళ్ళు మాట్లాడుతున్నాడు అనుకుంటాడు కాబట్టి అలా ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడకపోవచ్చు కానీ వారి దర్శనం ఎలా ఉంటుంది నేను దేహంలో ఉన్నాను దేహము ఇంట్లో ఉన్నది దేహము కారులో ఉన్నది దేహము ఇక్కడికి వెళ్తోంది అక్కడికి వెళ్తోంది అలా దర్శిస్తారు అది వివేకము సారం వివేక సారం కాబట్టి ఆ నేను దేహమునందున్నాను అని దర్శించేవాడు జ్ఞాని అజ్ఞానం అలా దర్శించడు కాబట్టి దేహంలో ఉండడం అజ్ఞానికి జ్ఞానికి సమానమైన దేహమునందు ఉన్నాను అనే వివేకము గలవాడు జ్ఞానియే దే ఆస్ అనే విశేషణము జ్ఞాన విషయంలో వేయటం యుక్తియుక్తమే తర్వాత నహి దేహమాత్రాత్మదర్శిన దేహ ఇవ దేహే ఆస ఇది ప్రత్యయ సంభవతి అది దేహమే నేననుకున్నవాడు మీరు ఆలోచించి చెప్పండి నాకు నేన నేనంటే దేహమే అనుకునేవాడు నేను ఈ ఇంట్లో ఉన్నాను అని అనుకున్నట్టుగా ఈ దేహములో ఉన్నాను అని అనుకోగలుగుతారా అనుకోలేడు నేను ఈ దేహంలో ఉన్నాను అనుకోవాలంటే వాడికి దేహము నుంచి వివిక్తముగా అంటే వివేకపూర్వకంగా ఆత్మస్వరూపం తెలుసుండాలి నేను దేహము కాను అని తెలుసున్నప్పుడు మాత్రమే నేను ఈ ఇంట్లో ఈ దేహంలో ఉన్నాను అని అనుకుంటాడు కానీ అజ్ఞాని దేహంతో మమేక మమేకమై ఉంటాడు కనుక ఈ ఇంట్లో ఉన్నాను అని అనుకుంటాడే కానీ ఈ దేహంలో ఉన్నాను అని అనుకో జ్ఞాని ఏమనుకుంటాడు నేను ఈ దేహంలో ఉన్నాను ఈ దేహము ఇంట్లో ఉన్నది అని అనుకుంటాడు అజ్ఞానం ఏం చేస్తాడు దేహము పుట్టింది అంటాడు అండవు నేను పుట్టాను జ్ఞానం ఏమంటాడు అయా పుట్టుగా చావు అన్నది దేహానికి ఉన్నాయేమో నాకు తెలియదు కానీ నాకైతే లేదు అని జ్ఞాని యొక్క దర్శనం వల్ల కాబట్టి చాలా తేడా అందరికీ ఉన్నది దేహాది సంఘాత వ్యతిరిక్త ఆత్మదర్శి నస్తు ఆశే అంటే ఉత్తమ పురుష ఎకవచనం ఉన్నాను అని ప్రత్యయ ఉపపద్యతే దేహమునందున్నాను అనే విషం అనే అవగాహన ఆ నాలెడ్జ్ ఎవరికి పిగుతుందో తెలుసునా దేహ ఇంద్రియ సంఘాతం ఏదో దీన్ని సంఘాతము సంఘాతముగా దర్శించారు దేహేంద్రియ సంఘాతం అది కూడా మెడిటేషన్ అన్ని మెడిటేషన్సే మెడిటేషన్ నిధిధ్యాసనంలో సత్యాన్ని తెలుసుకోవాలి ఇది ఇది నేనని అనడానికి మీరు లేదు ఇది అసెంబ్లీ ఇది అనేక అంశాలు అనేక అవయవాల యొక్క ముద్ద ఇప్పుడు కో కోర్టులు కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి ఒక పెద్ద సంచి పట్టుకెళ్తారు గోను సంచి అంటే పట్టుకెళ్ళి రెండు కేజీలు బెండకాయలు బీరకాయలు వంకాయలు అన్ని రకాల కూరలు ఉల్లిపాయలు అన్ని మిరపకాయలు అన్ని వేసుకొచ్చి ఇంటికి తీసుకొస్తారు అది దాంట్లో అది ఏదైనా హోమోజీనియస్ కూరలాది ఆ సంచి హోమోజీనియస్గా ఉంటుందా ఉండదు అన్ని మొత్తం మార్కెట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నాయో అన్నీ ఆ సంచిలో ఉంటాయి ఈ దేహం అన్నది ఇట్స్ అన్ అసెంబ్లీ ఇది నాట్ ఏ సింగిల్ ఐటెం వెరే నేను అన్నది ఇట్స్ ఏ సింగిల్ ఐటెం హోమోజీనియస్ నేను ఇస్ నాట్ ఏ కాంపౌండ్ కాబట్టి దేహము అనేది దేహము ఇంద్రియములు అవి అవయవములు మనస్సు ఇదంతా కూడా అనాత్మ నేను దీనికి సాక్షిగా ఉండే చేతనుడను అని ఎవడైతే దర్శిస్తూ ఉంటాడో వారి విషయంలో నేను దేహమునందున్నాను అనే ప్రత్యయము ప్రత్యయము జ్ఞానము అనే జ్ఞానము చాలా యుక్తియుక్తంగా ఉంటుంది జ్ఞానే అలాగే అనుకుంటాడు జ్ఞానేమనుకుంటాడంటే నేను ఈ ఉన్నాను అనుకుంటాడు అంతేగాని ఈ దేహమే నేను అని అర్థుడు ఉంది కాబట్టి దేహమునందు ఉన్నాడు అని వర్ణిస్తే ఎవరిని వర్ణించాలి జ్ఞానిని వర్ణించాలి అజ్ఞానిని వర్ణించాలంటే అలా వర్ణించాలి దేహమై ఉన్నాడని చెప్పాలి అందుకే దేహమునందు ఉన్నాడని చెప్పడానికి ఇక్కడ జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దేహే ఆస్ అని చెప్పారు చాలా బాగుంటుంది పరకర్మణ పరస్మిన్ ఆత్మని అవిద్యాధ్యారోపితాం విద్య వివేకజ్ఞాన మనసా సన్యాస ఉపపద్యతే మనస్సుతో సన్యసించటం ఎప్పుడు కుదురుతుంది మనస్సుతో సన్యసించాలి ఇక్కడ వీడు మనసా సన్యస్యాస్త మనస్సుతో సన్యసించటం అంటే ఏమిటి ముందసలు ఆ కర్మలు కర్మ అంటే క్రియ ఆ క్రియలు నా స్వరూపంలో లేవు అవి నా యందు లేవు నేను చేతనుడను నేను సచ్య సచ్యిత్ ఎందుకు క్రియా సంబంధం ఉండదు కాబట్టి నేను సచ్యద్రూపుడను నా ఎందు క్రియలు లేవు మరి అయితే ఈ క్రియలు ఎక్కడున్నాయి పరకర్మాణి పరకర్మణ అవి పర ఇతరమున ఉన్నాయి ఇతరమేమిటి దేహము మనస్సు అవి ఇతరం దేహంలో ఉన్నాయి కర్మలు మనస్సులో ఉన్నాయి కర్మలు ఇప్పుడు మీరు ప్రాణాయామం చేస్తారు మీరు ప్రాణవేక్షణం చేస్తున్నారనుకోండి మనస్సు ఇటువంటి తిరుగుతుంది ఆ మనస్సు ఇటువంటి తిరుగుతోంది అనే సంగతి ఎవరికి తెలుస్తోంది మీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కర్మ ఎక్కడుంది మనస్సును తెలివి ఎక్కడుంది మీ అంది మరి రెండు ఏకం ఎప్పుడు చేశారు తప్పు కదా అది కాబట్టి కర్మలు పరకర్మణ అది ఇతరము యొక్క కర్మలు దేహము యొక్క కర్మలు మనస్సు యొక్క కర్మలు అండి పరస్మిన్ ఆత్మను దేహము మనస్సు కాదు ఆత్మ అడిగంటే విలక్షణమైనది ఆత్మ కాబట్టి ఆత్మ అనాత్మ యొక్క క్రియలని ఆత్మైంది వీడు అధ్యారోపణ చేస్తాడు అజ్ఞానావస్థలో ఇప్పుడు విద్య ఇప్పుడు విద్యని సంపాదించాడు విద్య అంటే వివేక జ్ఞానము ఆత్మ అనాత్మ వివేకాన్ని సంపాదించాడు అది సుఖం తేలిక కష్టమా అంటే చూడండి ఆ ట్రిక్ దొరికి ఆ సరైన మార్గంలో వెళ్లే వరకు అది చాలా కష్టం చాలా కష్టం ట్రిక్ దొరికిందంటే చాలా పేరు నేను కాకినాడలో ఒక సత్సంగానికి వెళ్ళినప్పుడు నన్నో కృష్ణారెడ్డి గారు అమ్మగారు చాలా జెన్యువైన్ గా అడిగారు ఏమని అడిగారంటే ఏమండీ ఈ టీవీలో మహాత్ములు ప్రసంగాలు ఇది వీళ్ళందరూ కూడా గిట్టుడు గడ్డాలు పెట్టుకుని వస్తున్నారు కొంతమంది కొంతమంది ఓ రోజేమో నల్లటి గడ్డల్లో పాఠం చెప్తారు ఇంకో రోజేమో తెల్లటి గడ్డంతో పాఠం చెప్తారు కొంతమంది ఎలా ఉన్నారంటే ఒకరోజు గడ్డం చూస్తే కొంచెం పొట్టిగా ఉంది మరో రోజు గడ్డను చూస్తే చాలా విశాలంగా పెద్దదిగా ఉంది ఈ ఈ రకంగా ఈ ఈ గడ్డాలను ఇలా మారుస్తూ వాటికి వ్యవస్థ చేస్తూ ఉంటే ఇది దేహాభిమానం అవుతుందా అంటే ఏదో అడగారు ఇది ప్రశ్న నేనేం చెప్తాను నేను గోడ మీద పెళ్లి వాటల్లా ఇదే సో ఆఖరి రోజు సత్సంగంలో ప్రశ్న నేను చెప్పానమ్మా ఈ గడ్డాలు ఈ నలుపులు నలుపులు అవి చూడకండి మీరు మీరు చూడాల్సింది ఏమిటంటే ఆ చెప్పి దాంట్లో ఏమైనా సారం ఉందేమో అని చెప్పాను అని శ్రీ రామకృష్ణుల మాట ఒకటి ఉండేది అది గుర్తు రామకృష్ణ సేవా సమితిలో ఉన్నాం కదా రామకృష్ణ సేవా సమితిలో ఉంటే కొద్ద రామకృష్ణుల వారి ఉపదేశం మన పట్టడం మంచిది మన మనస్సుకి పట్టడం మంచిది ఆయన ఏమన్నారంటే నాకు పండు ప్లం ప్లం అనే నాకు ఆ పండు కావాలి కానీ ఆ పండుతో పాటు ఉండే ఆకులు నేనేం తింటానా వాటిని ఆ పండుకు ఉండే తొడిని కూడా నేనేం తిన్ను దానికి ముళ్ళు ఉంటే అది కూడా నేను తిన్ను నేను పండుపాటు తింటాను అంటారట అలా ఉండమ్మా మీరు కూడా అని చెప్పాను ఈ పండుగ వెనకాల ఆకులు తొడిని ముళ్ళు ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనకి ఎందుకండి అవి ఉండనేవ్వండి వాటికి మీ చెంత చేయదు ఆ పండు మాత్రం అలా జాగ్రత్తగా తీసుకుని అలా అలా ఉన్నాను ఏం చెప్తా ఉంటారమ్మా కాబట్టిేహ వీడి వివేక జ్ఞానము వచ్చి నేను దేహము కాదు ఎందుకంటే లోకంలో శాస్త్రము యొక్క ప్రతిష్ట చాలా తక్కువగా ఉంది సో దాజ్ఞాన కొత్త కొత్త దాజ్ఞానం అందరూ వస్తున్నారు నేను వచ్చిన ఒక గాజ్ఞానం ఒక ఆయన తీశాను తీసుకున్న ఉంటాడు మంచిగా చక్కగా క్రాసింగ్లో అది చూపుకుంటాడు మంచి అల్లంగా దూకుంటాడు కొద్దిదానికి ఏమో నూనె అది రాసుకుని చక్కగా అల్ల తర్వాత ఈ గడ్డ ఉన్నవి కూడా చాలా తెలుగుగా పెట్టుకుని చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాడు పేర్థ సింహాసనం మీద కూర్చొని దాన్ని ఇలా లాక్కొచ్చేస్తున్నారు ఇంటి హోళ్ళు వాళ్ళ హోళ్ళ నీళ్ళు కూడా నింజాబులు ఇస్తున్నాడు ముందు నేను అనుకున్నా వెంకటేశ్వర స్వామి ఏదో ఆరో ఊరే ఇస్తున్నారు ఏమో వెంకటేశ్వర స్వామి గారు ఈయన అరే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఉంటాయి ఈ నింజామర్లు ఊరేగితే అండి తప్పు కదా అలాగా అలా చేయకూడదే ఈ దేహాన్ని అలాగే ఉండకూడదు ఎందుకు ఇలా చేస్తున్నారబ్బా అని ఆ తర్వాత ఆయన చేసేవాళ్ళు మైక్ ఇచ్చారు కార్ ప్లస్ మైక్ అది కొట్టుకుని ఎవరో చెప్పడం ప్రారంభించాడు అంత చాలా కోకా ఉండదు చెప్పేది అది ఏమీ సారం ఉండదు ఏదో ఏం చెప్తున్నాడు అంటే ఏదో కుక్కిటి పురాణం ఏదో చెప్తాడు తప్పిస్తే ఏమీ సారం లేదని స్పష్టం అవుతుంది రెండు నిమిషాలు విని సరే మహాత్మా అని నిరుత్సాహించారు కాబట్టి దేహాభిమానంతో నడిచిపోతోంది లోకం ఏం చేస్తాం దురదృష్టం కానీ విద్య వివేక జ్ఞానేనా వివేక జ్ఞానం ఉన్న సందర్భంలో ఏమిటి ఈ కర్మలు క్రియలు చలనము చలనం ఎవళ్ళకండి ఆత్మరూప సత్య రూపుడనైనా నాకు చలనము లేదు చలనమున్నా శాంతి లేకపోతే ప్రసన్నత ఉన్న మనస్సు కానీ నాకు చలనము లేదు అది మనసా సన్యస్య ఏమంటే నడిచినా దేహం నడుస్తుంది కూర్చున్నా దేహం కూర్చుంటుంది పనులు చేస్తే చేతులు చేస్తాయి మానేస్తే చేతులు మానేస్తాయి వాగితే నోరు వాగుతుంది నెప్పు కుడితే అదే మానేస్తుంది నాకేమి సంబంధం లేదు నేను నిష్క్రియ ఆత్మస్వరూపులను దీన్ని మనసా సన్యస్య అంటాను మనసా సన్యాసానికి ఫిజికల్ సన్యాసానికి తేడా ఇది ఫిజికల్ సన్యాసం అంటే ఏమిటి నేను పనులు చేస్తే సరిచిపోయాను మీరు ఎవరు నన్ను పట్టించకూడదు నేను ఇది చేయనుకో అది ఫిజికల్ సన్యాసం ఓకే చేస్తున్న పని మానేస్తాం తర్వాత ఏం చేస్తాం ఏడో మూడు కూర్చుంటారు అది కూడా పరే కాబట్టి ఫిజికల్ సన్యాసం ఈజ్ కాంట్రడిక్షన్స్ మనస సన్యాసం ఏమిటి నా క్రియలు లేవు అని తెలుసుకుని కూర్చోవటం అనాత్మ యొక్క క్రియలనే ఆత్మ ఎందు ఆరోపించుకోకుండా కూర్చోవటం అంటే అప్పుడు అర్థం ఏంటో తెలుస్తుందండి క్రియలు ఉంటాయి కర్త ఉండడం క్రియాఫలములు ఉంటాయి భోక్తులు బతుంది నదీ ప్రవాహానికి కర్త ఉంట నదీ ప్రవాహానికి భోక్తవుళ్ళు వాయువు వేస్తోంది కర్త వాళ్ళు భోక్తవాళ్ళు మహాత్ముని యొక్క జీవితం కూడా ఉంటుంది నదీ ప్రవాహం వల్ల ఆ నదీ ప్రవాహం ఎంత దూరం ప్రవహిస్తే అంత దూరము సమాజాన్ని పవిత్రం చేసుకుంటూ పోతుంది నది అసలు నేలనంతని తడుపుకుంటూ పంటలకి ఆధారంగా పోతుంది కానీ నేను చేస్తున్నాను అనే కర్తతో ఉండదు మరి నేను ఇంత పని చేశాను కాబట్టి నాకు ఫలం ఏంటనే భోక్తులతో మహాత్మ జీవితం అలా ఉంటుంది కాబట్టి మనసా సన్యస్య అంటే కేవలము వివేక విజ్ఞానముతోనే కర్మ సన్యాసము అంటే అనాత్మయందు మాత్రమే కర్మలుస్తాయి కానీ ఆత్మస్వరూపమునందు కర్మలుండవు అని తెలుసుకుంట మాత్రమే అంతే అంతే తెలుసుకోవడం ఇంకా అంతకంటే ఇంక వేరే మనసా సన్యస్య అని అంటారు వివేక జ్ఞానస్య సి నోపి ఇవ దేహ ఏ వవద్వారే పురే ఆసనం ఇప్పుడు ఈయన జ్ఞాని వివేక జ్ఞానం పుట్టింది కలిగింది వివేక జ్ఞానం ఎలా కలుగుతుంది శ్రవణ మనన నిదుధ్యాసనముల వల్ల కలుగుతుంది శ్రవణం చేసి మననం చేసి నివిధ్యాసనం చేస్తే వివేక జ్ఞానం కలుగుతుంది కలుగుతుంది అది స్త్రీకా కష్టమా అంటే అది మీ శ్రద్ధని బట్టి ఉంటుంది మీరు శ్రద్ధ ఒకటి తర్వాత కాంట్రడిక్షన్స్ ఉండకూడదు ఒకవైపున నేను ఆత్మను ఆత్మస్వరూపుడును నేను దేహము కాను అని అంటూ మరోవైపున నేను దేహమే అనే అజ్ఞానాన్ని దృఢపరచకూడదు అలా కాంట్రడిక్షన్స్ ఉండకూడదు సో అది ఎలాగంటే పొద్దున్నేమో ఉపవాసం చేసి మధ్యాహ్నం ఓవర్ ఈటింగ్ మళ్ళీ సాయంకాలం ఉపవాసం చేసి అలాగే చేస్తే వెయిట్ లాస్ ఉండదు వెయిట్ ఎంత వెయిట్ ఉందో అంతే ఉండదు కాంట్రడిక్షన్స్ ఉండదు ఒక ఆయన ఉపవాసం చేశారు ఉపవాసం చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ మజ్జిగ తాగాను వన్ నేనున్నాను అక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ మజ్జిగ థిక్ మంచి థిక్గా ఉన్న మజ్జిగ దాంట్లో ఉప్పు పంచుదార కాంబినేషన్లో కలుపుకు తాగాను అంటే అదొక రకమైన రుచి నేను మామూలుగా మాటవలసిన అడిగాను ఆయన భోన్ చేస్తే ఎన్ని క్యాలరీస్ ఉంటుంది అని అడిగ అంటే ఉంటుందండి వెయ్యి క్యాలరీస్ ఉంటాయి కరెక్ట్ మీరు తాగిన మజ్జిగి ఎన్ని క్యాలరీస్ ఉంటుందో నీకు ఐడియా ఉన్నానండి ఆయన ఉంటుందండి రెండు వందల క్యాలరీలు ఉంటుంది ఫోన్ కాదు మిస్టేక్ అప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేశారు వెయ్యి క్యాలరీలు ఉన్నాయి సరిపడిందా అక్కడికి కరుపు నిండినట్టు కాదు బరువు తగ్గదు బరువు తగ్గు తగ్గుతుంది క్యాలరీలు కదా నేను కడుపు నిండినట్టు కాదు ఇప్పుడు అన్నం తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీనికి నేను ఉపవాసం ఉన్నానని పై కాదు బ్రమా కడుపు నిండినట్టు కాలేదు తర్వాత పోయి వెయిట్ ఎవడా లాస్ అయిందంటే అది కాలేదు ఎనీవే సో ఇప్పుడు చూడండి ఉత్పన్న వివేక విజ్ఞానం కాబట్టి మీకు వివేక విజ్ఞానం కలుగుతుందంటే కలుగుతుంది ఎప్పుడు కాంట్రడిక్షన్స్ ఉండకూడదు వెయిట్ లూజ్ అవ్వడం తేలిక కష్టం అంటే కష్టం అండి నేను చెప్తున్నా కదా వెయిట్ లూజ్ అవ్వడానికి కష్టం కానీ డూ ఎు మీకు వచ్చే దాని మీద వలస్తూ పెడితే యూ కెన్ డూ ఇట్ కాంట్రడిక్షన్స్ ఉండకూడదు ఆ కన్సిస్టెన్సీ ఉండాలి అదేవిధంగా దేహము మనస్సు నేను ఆ మూడింటిని దేని భూజిషంలో దాన్ని పెట్టాలి మూడిని కలగా పొలగ మట్టి మన ద్వారా కలిపినట్టు కలుపుకోవడం మూడు లేదా దేహం ఉన్నది మనస్సు నేను బస్ ది ఆర్ త్రీ డిఫరెంట్ లెవెల్స్ అంటే సార్ నో క్వశ్చన్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ అలాగ దాన్ని ఆ రకంగా అభ్యాసం చేసినట్లయితే అంటే ఏంటి ఏమంటే మీ మీరు ఎప్పుడు పుట్టారంటే నేను పుట్టలేదు రెండవ యావత్లకి అని చెప్పి అంటే అంత పట్టుదలన్నమాట పుట్టనే లేదు అసలు అలా కాంట్రడిక్షన్స్ని అలవ చేయకూడదు నేను పుట్టేదా అని అలాగే అంతేగాని మీరందరూ నా కుటుంబ రోజులకి మీరందరూ కలిసి రండి అక్కడ అందరం కలిసి ఏదో భిక్ష చేద్దాం ఇచ్చేద్దాం అది అలా మొదలుపెట్టామనుకోండి ఈ ఈ వాక్యాలను ఏం చేయాలి ఈ శంకర వాక్యాలు కాంట్రడిక్షన్ వచ్చే వాక్యాలు ఎలా ఉన్నాయి తిరుగులాంటి వాక్యాలు ప్రేమతో ప్రేమగా చూస్తే ఇవి తిరుగులా తగులుతాయి వచ్చాయి కాబట్టి ఉప్పన్న వివేక కాబట్టి కాంట్రడిక్షన్స్ లేకపోతే వివేక విజ్ఞానం కలుగుతుంది కన్సిస్టెంట్ గా శ్రవణమన విధాసనాలు చేస్తే అదివేకం ఉంది ఆ కలిగిన వాడికి సర్వకర్మ సన్యాసం అయిపోయిందంటే మనసా సన్యాసి ఎందుకంటే వాడు ఎందుకు కర్మలు ఉంటే కదా సన్యసించడానికి నా ఎందుకు భ్రమచేత ఉన్నాయనుకున్న కర్మలు ఎప్పుడైతే అనాత్మ ఎందు మాత్రమే ఉన్నవి నా స్వరూపములో లేవు అని తెలుసుకున్నాడో ఆ క్షణమే సర్వకర్మ సన్యాసం ఈజ్ అకాంప్లిష్డ్ ఆల్రెడీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ Pay check and see another one. Something like that. That it is what it is. It is a fact that is accomplished. At one time, I have the God of God. I have the God of God. I have the God of God of God. I have the God of God. I have the God of God. I have the God of God. This will be the one that one sees. These two days, I will have my dream as by disappearing, I want you to see. I have this dream that we are thinking. Say what Entrekaroon was doing. He brought Entrekaroon, he said he came back in his old hands and said, కాబట్టి మీరు కనుక ఈ ఉత్తరకాశీలో కూర్చుంటే లాభం లేదు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు కనుక ఇప్పుడు ఢిల్లీకి వచ్చినట్లయితే నేను వైద్యం చేసి అని సార్ ఆయన నాడు అక్కర్లేదు చేసింది ఎంతకాలం చేసింది ఇంకా ఎంతకాలం చేసినా పర్వాలేదు దీనికోసం ఢిల్లీ రానక్కర్లేదు గంగా పక్కన ఉన్నాము ఇప్పుడు దీనికోసం కోసం ఢిల్లీ రానక్కర్లేదు అదేదో కుట్టుకున్నంత కాలం కుట్టుకుంటుంది తర్వాత అదే మానేస్తుంది దానికి నాకు సంబంధం ఏం లేదో దాని స్థానంలో అది నా స్థానంలో నేనున్నాను మీ ప్రేమకు చాలా సంతోషం అని ఒక పన్ను చేతికిచ్చి శుభం పోయారు మీరు హైదరాబాద్ వస్తే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్ట్ గురించి బెంగ పెట్టుకుంటారు హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా హార్ట్ గురించి బెంగ పెట్టుకుంటారు రెండు రకాల పేషెంట్స్ ఉన్నారు సిక్ పేషెంట్స్ పేషెంట్స్ సిక్ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉన్నా వెరీ పిక్ అడ్వర్టైజ్మెంట్ హిందువులు వస్తుంది నీ హార్త్ గురించి నువ్వు ఎప్పుడైనా పే అటెన్షన్ పే చేసేవా నీ ఆత్మస్వరూపాన్ని గురించి ఎప్పుడైనా అటెన్షన్ అది ఎవరో నీ హార్త్ గురించి అటెన్షన్ పే చేసేవా మీరు ఆల్రెడీ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తున్నాయా వస్తున్నాయి హార్త్ గురించి ఎప్పుడైనా హాట్ గురించి పట్టించుకోలేదు నువ్వు పట్టించుకుంటే మంచిది ఎందుకంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు ఆ ఇది ఉండొచ్చు ఉండే ఉంటాయి అని వీళ్ళు డౌట్ పడి వీళ్ళు ఆ ఈసీజీ మెషీన్లో కూర్చుంటే అదేదో ఆ మెషీన్ పెట్టుకుంటే తప్పకుండా డౌట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంది అంత ఉంటాయి ఉంటాయి ఎందుకంటే ఎంతకాలం కూర్చుంటుందండి కూర్చోను అలాగే నిమిషానికి డెబ్బై రెండు సార్లు ఎనిమిది సార్లు కొడుకుంటుందా ఏదో లెక్క చెప్తా అలా ప్రతి నిమిషం ప్రతిరోజు కొడుకునే ఉండగా ఇంకెంతకాలం కొడుతుంది లకి అని ఒక ఆ వివేక జ్ఞానం ఉన్నట్లయితే పశంస్థితి సో ఆ వివేక ఎలా ఉంటాడంటే అజ్ఞాని ఇంట్లో ఉన్నానని అనుకున్న ఆయన దర్శనం ఉన్నట్టుగా దేహ ఇద జ్ఞానికి దేహే ఆసే నేను దేహమునందు ఉన్నాను అని అనుకుంటాడు దేహమే నేను అని అనుకున్నాను పైగా ఎటువంటి దేహం అండి నవద్వారే పురే ఇది ఈ దేహాన్ని దీనికో పాజిటివ్ ఉంది దీనికో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏమిటి ఇది బ్రహ్మపురం దీంట్లో ఆ పరమాత్మ దీంట్లో ప్రకటమవుతోంది లైఫ్ దీంట్లో ప్రకటన అవుతుంది దీ పాజిటివ్ నెగిటివ్ ఏమిటి బూడిదైపోయి దేహం అండి అది అది జడమది జడము నశ్వరము అంతిమంగా బూడిదైంది కాబట్టి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది ఆ దేహంలో ప్రకటమవుతున్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు అలసినప్పుడు దాన్ని గమని గుర్తించినప్పుడు అది పాజిటివ్ అయిపోతుంది కావండి మీరు ఆత్మతత్వాన్ని విస్మరించినప్పుడు ఈ దేహము నెగిటివ్ అయిపోతుంది అది బరువు అది ఒక శత్రువు కాబట్టి ఆత్మ విచారము ఏదో సత్య చూపుతారు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో అపోలో వాళ్ళ కార్డు తింటుంది అపోలో కార్డు ఆ కార్డు మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇంకా మనం సేఫ్ అనుకుంటాం అలా సేఫ్టీ రాదు సేఫ్టీ డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటే సేఫ్ అయిపో సేఫ్ అయిపోతాడో మనిషి ఇదిగేదో పిచ్చి అంతకంటే ఇంకా ఎందుకంటే వన్ సేఫ్టీ దట్ ఈజ్ ఆత్మవిచారం ఇంకా లేదా సఫ్టీట్యూట్ లేదంటే ఆత్మవిచారం చేస్తే దేహం కూడా ఆరోగ్యంగా బానే ఉంటుంది ఇండిట్లో ఉంటుంది బాగానే ఉంటుందంటే ఏదో అలా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం దేహం ఎలా ఉన్నా ఉన్నా ఎలా ఉన్నా అది ఎప్పటికైనా కూలిపోయింది ఏ దేహమైనా కూలిపోయి దాంట్లో ఏమో సందేహం లేదు కాబట్టి ఈ నవద్వార పురమునన్ను నేనున్నాను ఈ నవద్వార పురం ఎంతకాలం ఉంటుంది ప్రారంభతల శేష సంస్కార్యా దేహే విశేష విజ్ఞానోత్పత్తే అస్వ విశేషణలం దేహమునందు ఉన్నాడు అని చెప్పటంలో ఆ విశేషణం వేయటంలో ప్రయోజనము ఉన్నది స్పష్టంగా ప్రయోజనం ఉన్నది ఎందుకంటే జ్ఞాని దేహమునందు ఉంటాడు దేహముతో వివేకాన్ని చేస్తూ దేహమునందు ఉంటాడు ఈ దేహం యొక్క మూమెంట్ ఉంటుంది బాడీ ఈజ్ ఏ మూవింగ్ థింగ్ ఇట్ ఈస్ అది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు ఈజ్ ఎ మూవ్మెంట్ ఇప్పుడు ఏమన్నా మీరు ఆలోచించండి జుట్టును తెల్లబడిట్లా ఏది చేసింది అసలు జుట్టు తెల్లబడాలని నేను అనుకున్నానా అనుకోలేదు అది తెల్లబడిపోయి తెల్లబడకుండా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆగలేదు అది తెల్లబడిపోయింది ఏమండి నేను ఇష్టపడలేదు నేను ఆ డైరెక్షన్లో నేనేమి ఎఫర్ట్ చేయలేదు పైగా ఆపోజిట్ ఎఫర్ట్ కూడా తీసాను తెల్లబడకుండా ఆపడానికి అయినా తెల్లబడిపోయింది అంటే ఏమిటనమాట మీరు ఏమని చెప్పాల్సి ఉంటుందంటే దేహము తన ఈ తనే తెల్లపరుచుకుంది అని చెప్పాలి అలా కాదుగా దేహం జడం కదా కాబట్టి దెర్ ఈజ్ ఎ పవర్ విచ్ మేక్స్ ది హెయిర్ వైట్ పోనీ వైట్ మీకు ఇష్టం లేకపోతే ఇంకో రకంగా చెప్పచ్చు దేర్ ఈజ్ ఎ పవర్ విచ్ మేక్స్ ది హెయిర్ గ్రో మనం అలా చెప్పాను వైఖరి కన్నా జుట్టు పెరిగిట్లా చేసి పవర్ ఒకటి ఉందంటారా లేదంటారా అదే మీరే పెరిగేట్లా చేసేస్తున్నారు పెరిగే పవర్ మరి ఆ పవర్ జుట్టుని పెరిగిట్లా ఎందుకు చేస్తుంది ప్రారంభ సంస్కారాన్ని వచ్చి అదే తెల్లగా చేసింది జుట్టును అదే ప్రస్తుతానికి గుండె కొట్టుకునేట్లా చేస్తోంది ఎప్పుడో అదే సెటిల్ చేసి పెడుతుంది ఆ ఇంకా ఆగిపోయే పరిస్థితి అంతా కూడా అదే సెటిలింగ్ చేసి మనం చేసి నేను దాన్ని అనుసరించిపోతూ ఉన్నాను ఆ జ్ఞానము సో ప్రారంభ ఫల శేష సంస్కార అనువృత్ ఇది ప్రారంభ ఫలంగా లభించింది దేహం ఎప్పుడు లభించింది ఎప్పుడో లభించింది కొన్ని ఏళ్ల లభించింది ఇంకా నడుస్తుంది ఇంకా ఎందుకు నడుస్తుంది అంటే ఆ ప్రారంభ ఫలంలో ఇంకా శేషం ఉంది కాబట్టి నడుస్తుంది ఆ శేష సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇది అనువర్తమానం అవుతుందంటే కొనసాగుతోంది కాబట్టి అదొక అదొక ప్రత్యేక విషయం రెండోది ఏమిటంటే ఈ ఆత్మజ్ఞానము కలిగే దేహం ఇదే దేహ ఏవ విశేష విజ్ఞానం చెప్తే పశుపక్ష్యాది దేహాల్లో ఆత్మజ్ఞానం కలగదు మనుష్య దేహంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఎందుకంటే మనుష్య దేహంలోనే ఆ బ్రెయిన్ బాగా వికాసం చెంది ఉంటుంది ఏనుగు బ్రెయిన్ అంటుంటుంది గోటికాయ అంటుంటుంది మనిషి బ్రెయిన్ అంటుంది ఏను బ్రైన్ కంటే ట్వంటీ టైమ్స్ బ్రో కాబట్టి ఈ దేహంలో ఆ విశేష విజ్ఞానం ఉండేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ జ్ఞాన దృష్ట్యా మీరు చూసినా కూడా ఈ దేహమునందున్నాను అనే దేహే ఆస్తి అనే విశేషణానికి ఒక సాఫల్యము కాలదు ఎందుకంటే ఈ దేహంలోనే ఆ జ్ఞానం కలుగుతుంది కాబట్టి దేహమునందున్నాను అనే విశేషణము దేహమునందు అనే విశేషణము సార్థకమే ఇది ఇది అస్యేవ విశేషణ ఫలం ఏహే ఆస్ అనే విశేషణానికి ఫలము కాలదు విద్వద్వత్ ప్రత్యయ భేదాపేక్ష ఆ విశేషణము ఏ బేసిస్ మీద వేశారంటే ఏదో ఒక తేడా చూపించడం కోసం విశేషణం వేస్తారు కదా విద్వత్ అంటే జ్ఞాని అవిద్వత్ అంటే అజ్ఞానం వీళ్ళిద్దరి యొక్క దర్శనములో తేడా ఉంది విద్వత్ ప్రత్యయము అంటే విద్వాంసుని దృష్టి ఎలా ఉంటుంది నేను దేహమునందున్నాను అని ఉంటుంది అవిద్వాంసుని దృష్టి ఎలా ఉంటుంది నేను మఠంలో నేను గృహంలో అనే దృష్టి చూడాలి ఎంత తేడా నేను దేహంలో అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే వాడు ముక్తి మార్గంలో వెళ్ళిపోతున్నాడు నేను దేహంలో along the vaachya mana ela anukuntam nenu hyderabad lo unnanu sigindhbapur lo unnanu ichchurunnanu akkada unnanane gaane nenu dehamulo unnanu neppudena meer ala anukunnara ala anko kadhi sa nenu dehamulo unnanani paiki pakkal tho cheppadu idharu waltho cheppadam kadu you just watch yourself i am not the body i am in the body i am the life that pervades the body ఒక మెడిటేషన్ వస్తుంది అలాంటిది మెడిటేషన్ లైక్ దా మనం చేసాం కూడా ఐమ్ ది అలైట్నెస్ దట్ పెర్వేట్స్ ది బాడీ మన ఒక మెడిటేషన్ ఐఆమ్ ది లైఫ్ దట్ పెర్వేట్స్ ది బాడీ అలాగే అలా తెలుసుకోవాలి కానీ నేను దేహము నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను నేను ఇదే ఉన్నాను అదే ఉన్నాను ఇదంతా కూడా అజ్ఞానం కాబట్టి దేహములో ఉన్నాడు అంటే దట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ అదే ఆ పాయింట్ మీదనే విద్వా జ్ఞానికి అజ్ఞానికి నేను తేడా తెలుసుకుంటా ఉంటుంది కాబట్టి విద్వద్విద్వత్ ప్రత్యయ భేద అపేక్ష ఆ విద్వాంసుడికి అవిద్వాంసుడికి వాళ్ళ దర్శనంలో ఉండే తేడాన్ని మనస్సులో పెట్టుకుని ఆ విశేషణాన్ని శ్రీకృష్ణుడు వేసి ఉన్నాడు కార్యకరణ కర్మాణి अव्य आत्मन्यध्याता सन्स्यसद वाक्य आत्मसमवायितृ सश्या నైవ కుర్వన్ అదే నైవ కుర్వన్ అకార ఎన్నం ఉంది దానికి అవతారిక ఇప్పుడు చూడండి వీడు సర్వకర్మ సన్యాసం చేసేడు ఉన్నాడు వాట్ ఈజ్ ది మెకానిజం ఆ డైనమిక్స్ ఏమిటి సర్వకర్మ సన్యాసం చేసిన డైనమిక్స్ ఏమిటి కార్యము అంటే దేహం కారణ అంటే ఇంద్రియము దేహము యొక్క కర్మలు ఇంద్రియముల యొక్క కర్మలు దేహము యొక్క కర్మలు అంటే నడక చేతి మాట్లాడడం ఇంద్రియ కర్మలు అంటే అంతఃకరణ కర్మలు చూపు మనస్సు చేసే మననము ఇది ఈ దేహం యొక్క కర్మలు ఇంద్రియము యొక్క కర్మలు ఒరిజినల్గా అజ్ఞానావస్థలో వీడు వీటిని ఏం చేస్తాడు ఆత్మని అధ్యారో అని ఆరోపించుకుంటాడు తన ఎందు ఆరోపించుకుంటాడు ఇప్పుడు గోడ ఉంది ఆ గోడ తెల్లగా ఉండదు తెల్లగా ఉంటే ఏమేమో చిన్నపిల్లాడు దాని మీద ఏదో మర్చిపోయే తెలుసు చిన్నపిల్లాడు వేసేది అంటున్నాడు పెద్దవాడు వేసేదంటే అది సందర్భంగా ఉండదు చిన్నపిల్లవాడు ఏదో బంతి ఆదుకునే పిల్లాడు ఏళ్ళకున్నాడు ఆ బంతి వేసి కొట్టాడు కూడా అక్కడ మార్పు పడింది మార్కు పడితే వీడు అయ్యో ఆ గోడ మీద మర్చబడిపోయిందే అని వీడు దుఃఖపడుతున్నాడు ఏది మాత్రం ఇప్పుడు గోడ మీద మర్చబడితే వీడేందుకు దుఃఖపడ్డామండి ఎవరైనా అర్థం ఉండదండి ఆ మత్స్యతో వీడి మీద పడితే కొన్ని వీడు దుఃఖపడవచ్చు వీడి మీద పడలేదు కదా గోడ మీద పడిందిగా అంటే ఆ గోడ నా గోడ గోడ మీదే గోడ తెల్లదనం కూడా అదేనా ఆ తెల్లదనం కూడా నా అంటే వీడు ఆత్మతో దాన్ని అలా ముదికెత్తి కూర్చున్నాడు తెలుస్తోంది కదా కాబట్టి ఇప్పుడు మత్స్య ఎక్కడ గోడ మీద పడిందా వీడి మీద పడిందా వీడి మీద పడింది దుఃఖిస్తున్నాడు ఆ మత్స్సు గోడ మీద పడితే మీరు ఎందుకు దుఃఖిస్తాడు గోడ మీద పడలేడు గోడ మీద పడడం ద్వారా వీడి మీద పడింది అంటే అర్థం ఏంటి అనాత్మ అయిన గోడకి ఆత్మతోటి అధ్యారోపం ఉంది సమ్ కైండ్ ఆఫ్ అధ్యారోపం ఉంది ఉందంటారా లేదంటారు అటువంటి అధ్యారోపాన్ని వీడు తిరస్కరించినాడు అజ్ఞానం చేత వచ్చినాడు అధ్యారోపం పోతే సూపర్ ఇంపోజిషన్ అది అజ్ఞానం చేత వచ్చింది దాన్ని తిరస్కరించినాడు అలాగే మనస్సులో చలన ఇంతకుముందు చెప్పారు చలనము కరణధర్మము మనస్సు అంతఃకరణం దాని ధర్మం ఏమిటి చలన మనస్సు చంచలంగా ఉండని మనస్సు చంచలంగా ఉంటే నీశుమ్మెంపే నువ్వు నువ్వు అసలు తావు ఉదాహరణ నాతో అలజడిగా ఉండని వాయా నీశుమ్మేం పోయా నువ్వు ఉండు మనస్సును అలజడిగా ఉండని అని నేను అన్నా అయ్యా ఎందుకంటే నన్ను వేళాకూలం చేసిన నేను వేలాపూలం చేయట్లేదు వెలివాడ నేను సత్యమైన చెప్తున్నాను అసలు వేళకోవడం అనే మా పరిహాసం అనేది ఎప్పుడూ లేదు తప్పు కదా అందులో కష్టంలో ఉన్నవాడిని పరిహాసం అసలేదు నేను చెప్పిన మాట నువ్వు ఆలోచించు అదే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి మనస్సులో ఉంది ఆందోళన నా ఎందు లేదు థింక్ అబౌట్ ఇట్ అలాగా డూ దాట్ దాన్ని హీట్ డీటెయిట్ నేను చెప్పాడు ఆందోళన తగ్గిందని కాబట్టి మనస్సు యొక్క చలనాన్ని అజ్ఞానం చేత వీడు ఆత్మస్వరూపంలో అధ్యాపకం చేసుకున్నాడు అవిద్యయా అధ్యాయత అని ఇప్పుడు విద్య వచ్చింది విద్య వస్తే ఏమైంది మనస్సు యొక్క చలనం ఏముందా లేదు అయిపోయింది సన్యాసం దేహము యొక్క క్రియలను ఏం ఉన్నాయా లేవు అయిపోయింది సన్యాసం అయిపోయింది కదా ఇప్పుడు అయినా కూడా వీడు ఏం చేశాడు సో దేహమునందు ఉన్నవి అజ్ఞానం చేత తన ఎందు ఆరోపించుకున్న వాటిని ఇప్పుడు నిరాకరించాడా లేదా నిరాకరించాడా మనస్సు ఎందు ఉన్న క్రియలు తన ఎందు ఆరోపించుకున్నవి అవి నిరాకరించా కాబట్టి ఇప్పుడు తన ఎందు ఆరోపించుకున్న వాటిని నిరాకరించుట అనే పనిని చేస్తున్నాడా లేదా కాబట్టి మన కర్మ సన్యాసం ఎక్కడైంది పేషెంట్ అయినా ప్రశ్న తెలిసిందా మీద అని శంక కాబట్టి ఇప్పుడు క్రియలను చేయటం లేదు సరే కానీ వివేక విజ్ఞానం చేత ఏదో ఒకటి చేసేయడం కదా మీరు ఇందా విని చెప్తున్నారు ఏమిటి చేశాడు సర్వకర్మ సన్యాసం చేశాడు విజ్ఞానపూర్వకమైన సన్యాసం చేశాడు చేసేదా లేదు చేశాడు ముందు ఏమి చేయలేదు అంటారు ద్వైతుల ప్రశ్నలు ఇలాగే ఉంటాడు యొక్క ప్రశ్నలు వాళ్ళ ప్రశ్నలు అంటే వాళ్ళకి అజ్ఞానం చేత ప్రశ్న ఉంటే పర్వాలేదు ఒక ఫిక్సేషన్ మైండ్లో ఉండి వేస్తే మాత్రం తప్పు ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది ఆత్మ నిర్గుణము ఆత్మయిందు ఏ గుణములు లేవు నేనంట ఆత్మ నిర్గుణము అనగానే సంస్కృతంలో చెప్పండి ఆత్మా నిర్గుణ ఇంటూ విశేష్యం ఏమిటి ఆత్మ విశేషణం ఏమిటి నిర్గుణ విశేషణం ఉందా అయితే సగుణమైంది కదా గుణము గలది అయిందియ లేదా అదే కాదులేవయ ఆత్మా నిర్గుణ అంటే నిర్గుణత్వం అనేది ఒక కొత్త గుణం కాదు అన్ని గుణములను అది తిరస్కరించి తను కూడా విలీనం అయిపోతుంది అన్ని గుణాలని తోసిపుచ్చి ఇంకో నేనున్నాను ఇంకొకరియట నిర్గుణ అని అలా ఉండదు అది ఏం చేస్తుందంటే ఆత్మ ఎందు అజ్ఞానం చేత ఆరోపించబడిన గుణాలన్నింటినీ కూడా తోసిపుచ్చి అది కూడా విలీయనం అయిపోతుంది ఇప్పుడు రూమ్లో మట్టు ఉంది రూమ్లో మట్టు ఉంటే ఏం చేస్తారు తుమలతో తుడుస్తారా కన్నుర ఏంటో తుడుస్తారా ఉత్తర ఎంతో తుడవరు కొద్ది ఏంటో చూపిస్తారు చీపులు కట్టడంతో తుడుస్తారు ఆ చీపురు కట్టనే చేస్తారు టేబుల్ మీద పెట్టుకుంటారా పెట్టుకోరు దాన్ని కూడా బయట పెట్టేస్తారు అలాగే ఆత్మయంలో అజ్ఞానం చేత ఆరోపించబడిన గుణములను నిర్గుణ అనే వాక్యం చేత నివారణ చేసేసి నిర్గుణ అనే వాక్యం చీపురు కట్టలేదు అది అన్ని నిర్గుణాలని తుడిచేస్తుంది దుడిచేసి అది ఏం చేస్తుంది లోపలికి వస్తుంది ఆ లోపలికి రాదు అది బయటికి పోతుంది ఇప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది ఆ ఆత్మే ఉంటుంది ఉంటుంది అది నిర్గుణ ఆత్మ అలాగే దేహము ఇంద్రియములు మనస్సు ఎందు ఉన్నటువంటి కర్మలను అజ్ఞానం చేత ఆత్మ ఎందు ఆరోపించుకుని ఉన్నాడు మీరు ఇప్పుడు వివేక విజ్ఞానం పుట్టింది ఈ వివేక విజ్ఞానం ఏం చేసింది ఈ ఆరోపితమైన కర్మలన్నింటినీ త్రోసిపుచ్చేసింది ఆస్తి ఇంక ఇప్పుడు అదుగో కర్మల్ని త్రోసిపుచ్చింది త్రోసిపుచ్చే కర్మ చేసింది ఐసా నెహీ హే ఆ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హీ ఈజ్ కానీ సర్వకర్మాని మనసా సన్యస్య అనే పదం ఉంది ఆ సన్యస్య అన్నది క్రియావాచిక పదం సన్యసించి అంటే మరి క్రియ కదా అది అది క్రియ కాబట్టి క్రియ చేసుకోండి అని ఎవరికైనా సందేహం రావచ్చు మనస్సు ఎందుండే చలనం ఆత్మయందు లేకపోవచ్చు కానీ మనస్సు ఎందుండే చలనం ఆత్మయందు ఆరోపించబడిన దానిని ఆత్మ త్రోసిపుచ్చింది అని ఆ త్రోసిపుచ్చడం అనే క్రియ ఉందంటావా లేదంటావా ఆత్మయందు అని శంక ఓకే ఆత్మ సమవాయి కర్తృత్వం ఆత్మ తన ఆరోపించబడిన క్రియలను త్రోసిపుచ్చింది కర్తృత్వం వచ్చిందా లేదా వివేక విజ్ఞానము త్రోసిపుచ్చేట్లా చేసింది అంటే కారయతృత్వం వచ్చింది ఆత్మ త్రోసిపుచ్చలేదండి వివేక విజ్ఞానం త్రోసిపుచ్చింది వివేక విజ్ఞానం ప్రకాశించాలి చైతన్యంలో ప్రకాశించాలి ఏమిటా చైతన్యం ఆత్మ కాబట్టి ఆత్మ చైతన్యం వివేక విజ్ఞానాన్ని ప్రకాశింపజేసి తద్వారా ఆరోపితమైన కర్మలను నిరాకరించి చేసింది అంటే అర్థమేమిటి కారయితృత్వం అయింది కదా తను చేయలేదు కానీ చేసింది చేసినా చేయించినా రెండో ఒకట